శకర నమదత్ నమిదం పూర్ణాత్మ్యే న పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతిశాంతిశాంతి అనేజేకం మనసోజవీయే మనసోజవీయ నైనద్వానువన్ పూర్వమర్షత్ పూర్వమర్షత్వోతిప మాతరిపోతరి దేవాప్నువన్ దేవతలు ఈ ఆత్మస్వరూపమును పట్టుకోలేరు చేరుకోలేరు ఎందుకని పూర్వ మనుషత్ వాళ్ళకంటే ముందే ఇది పరిగెత్తికి వెళ్ళిపోతుంది ఈ కృష్ణుడు నీలనే ఇటువంటి దాని నుంచే వచ్చాడు యశోద శ్రీకృష్ణుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పట్టుకోలేదు అక్కడికి ఆయనే దొరికిపోతాడు పాప మాట ఆయస్ పడుతుంది తల్లి అని దొరికిపోతాడు దొరికిపోతే తాడేసి కట్టడానికి ప్రయత్నం చేస్తుంది మన ఉళూఖ లీలంట పెరుగు చిలికే నీలా ఉళూకలము ఉళూకల బంధన లేలా సో తాడేసి కట్టబోతే తాడు రెండు అంగుళాలు తక్కువ అవుతుంది అప్పుడు ఇంకో తాడు తీసుకొచ్చి మూడు వేసి మళ్ళీ కట్టపోతే మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ ఇంకో తాడు తీసుకొచ్చి మళ్ళీ కట్టపోతే మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ అప్పుడు అవి కంగారం పడిపోతుంది ఎవిట్రాయిడ్ అని ఈసారి అనుకుంటుంది మనసులో ఏదో నా పుత్రుడని నా భ నేను నా పుత్రుడు నందుని రాణిని నేను నా పుత్రుడు వీడు అని నేను అనుకుంటున్నాను కానీ నిజానికి మన చేతుల్లో ఉన్నట్టు కనపడదు అని అనుకుంటుంది అనుకోగానే మళ్ళీ సరిపడుతుంది తాడు కట్టేస్తుంది అంటే అహంకారమకారములే అది ఉండము అలా అర్థం చేసుకోవాలి తప్ప అంతేగాని ఇంకక్కడి పాటలు పాడుకుంటావు ఆ డ్యాన్స్ చేసుకుంటావు అలా కలక్ష చేస్తావు అదంతా లెటర్గా లెటర్ అది తీసుకుంటే సమస్య ప్రాబ్లం సో ఈ భావాలన్నీ కూడా ఈ ఉపనిషత్తుల ఉన్న తత్వాన్ని అక్కడ కథారూపంగా పెడితే నేను ఆ విధంగా ఆ కథలన్నీ వచ్చాయి అనుకోవాల్సి ముఖ్యంగా శ్రీకృష్ణ లీల లాగిన కూడా ఈ విధంగానే మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది అని రామతీర్థాలు లేని కూడా చాలా గట్టిగా చెప్పి నయనద్ దేవతలు కూడా ఈ ఆత్మస్వరూపాన్ని పట్టుకోలేరు ఎందుకంటే వాటికంటే ముందే ఇది వెళ్ళిపోతుంది పరుగుబంధంలో ఉన్నాం కదా మనసో జీయ అయితే దేవతలు అంటే ఇంద్రియ గోచరము కాదు ఆత్మస్వరూపము ఇంద్రియములకు గోచరము కాదు ఇంద్రియములు అంటే మెయిన్ గా కన్ను చెవీరు కలతో చూచేది రూపము చెబుతో వినేది శబ్దము అంటే ఆత్మస్వరూపము అశబ్దం అరూపం అనుక చెవితో వినపడేది కాదు కంటితో చూసేది కాదు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లోకంలో చాలా మంది మేము ధ్యానం చేస్తున్నామంటే మాకు ఫ్లాష్ లా కనపడింది ఆత్మ అంట ఫ్లాష్ లా కనపడ్డది ఆత్మ ఎందుకంటే కంటితో చూసేది ఇతరం అవుతుంది తప్ప ఆత్మలా అవుతుందండి ఇతరము భేద వచ్చేస్తుంది కదా ఇద్దరు స్టే అలాగే కొంతమంది ఏమంటారంటే అనాహత్ శబ్ద అని ఇక్కడ నుంచి ఒక శబ్దం ఒకటొస్తూ ఉంటుంది అది ఆత్మ ఆత్మ శబ్దం చేస్తుంది అక్కడ అని అనుకుంటారు ఈ రెండు చెవులు మూస్తే శబ్దం శబ్దం అన్నమాట ఖాయం అది ఆ శబ్దవో ఆత్మ కాదు అది తరము కదా నేను వినేవాడు ఆత్మ అవుతాడు కానీ వినబడేది ఆత్మలో అవుతుంది తర్వాత అప్పుడప్పుడు కడుపుల పోట్లు వచ్చినప్పుడు ఏమో శబ్దాలు అవి ఒకతాయి అవి కూడా ఆత్మ అనుకోవడానికి ఏవి అవకాశం లేదు కనుక వినపడే శబ్దము కనబడే రూపము ఇవి ఆత్మ కాదు అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే పూర్వమర్షకం వినపడే రూప శబ్దమునకు పూర్వమునందు ఆత్మగలదు శ్రోత్య శ్రోత అలాగే కనబడే రూపమునకు పూర్వమునందు ఆత్మగలదు చక్షుష చక్షుడు విధంగా ఆ మంత్రాన్ని అర్థం చేసుకోవాలి భాష్యకారు నేవా దాన్ని ప్రతీక అంటారు ఇంకా మంత్రంలో ఉన్న పదాన్ని అక్కడ పెట్టారు ఇప్పుడు ఈ దేవశబ్దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ద్యోతనా దేవాహ ద్యోతనా దేవా ద్యోతనము వలన అంటే ఆ ద్యోనం ఏదో ధాతు ఉంది దివ్ దివ్ దివ్వు అనే ధాతువు ఉంది దాని సంప్రసారణాలు వచ్చి ద్యోతనములో అలా తయారవుతాయ పదాలు బాగా ప్రకాశించుట వలన ద్యోతనము వలన అంటే బాగా ప్రకాశించుట వలన దేవాహ అనబడుతుడు ద్యోతనాత్ దేవాహ సో అంటే ఇంద్రియములో అర్థం చక్షురాదీని ఇంద్రియాని కన్ను మొదలైన ఇంద్రియములు ప్రకాశిస్తూ ఉంటాయి ప్రకాశం అంటే ఇంద్రియములను అర్థం చేసుకునే పద్ధతి సరిగ్గా అర్థం చేసుకోవాలి అధ్యాత్మ విద్య కదా ఇది మొంగ లోక దృష్టి తప్పుగా ఉంటుంది లోక దృష్టి ఇంకంప్లీట్ గా ఉంటుంది మనం ఏమనుకుంటామంటే బయట ఉన్న వస్తువు ప్రకాశిస్తోంది అనుకుంటాం అది ప్రకాశిస్తోంది కాబట్టి కన్ను చూడగలుగుతోంది అనుకుంటాం అది కరెక్ట్ కాదు కన్ను ప్రకాశిస్తోంది కనుక అది అది ఇప్పుడు అది గమనించాల్సింది అది ఈ సత్యాన్ని ఈ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అవగతమవుతుంది ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన మీకు సంఖ్య కనపడటం లేదని వెళ్తా వెళ్తే ఆ కన్నుని కన్ను పరీక్ష చేయమని వెళ్తా వెళ్తే ఎలా పరీక్ష చేస్తాడు అది ఎదుర్కొండా ఉన్నది సంఖ్యా కనపడుతుందా లేదా అనే బేసిస్ మీద పరీక్ష చేస్తాడు కాబట్టి ఎదుర్కుండా ఉన్నదాని ప్రకాశింపజేసేది కన్ను కన్నును ప్రకాశింపజేసేది ఎదురుకుండా ఉన్నది కాదు ఒకవేళ ఎదుర్కొన్నా ఉన్నది కన్నును ప్రకాశింప చేస్తుంది అనుకోండి ఆ చాట్ కన్నుని ప్రకాశింప చేస్తామనుకోండి ఇప్పుడు సరిగ్గా కనపడకపోతే ఏం చేయాలి ఆ చాట్ లో చేయాల్సి ఉంటుంది కదా కానీ ఇప్పుడు చాట్ లో వార్పులు చెప్పులు చేసి ఇక్కడ చేస్తారు వార్పులు చెప్పులు కాబట్టి ప్రకాశింపజేసేది ఇది అది కాదు అది ప్రకాశింపజేసిదైతే దాన్ని మార్చుకుంటే సరపడుతుంది కాబట్టి ప్రకాశింపజేసేది కన్ను కాబట్టి ప్రకాశింపజేస్తోంది కనుక అది రూప కన్ను అంటే దేవా దేవాహారముడు దివ్వు అనే శబ్దాన్ని బట్టి అధాత్తుని బట్టి కాబట్టి కన్ను ప్రకాశింపజేస్తుంది రూపములను రూపములు ప్రకాశిస్తున్నాయి కన్ను చూస్తుందని కాదు కన్ను రూపములను ప్రకాశింపజేస్తుంది కాదని మన రూపములను ఆ దీపం ప్రకాశింపజేస్తుంది కదా అంటే కరెక్టే ఆ దీపమును కూడా కన్ను ప్రకాశింపజేస్తుంది ఘటమును ఘటమును ప్రకాశింపజేసే దీపమును కూడా కన్నే ప్రకాశింపజేస్తుంది ఈ పరిస్థితి ఎలాంటిదంటే మీరు ఒక మైన్ కోల్ మైన్ అడుగుకు వెళ్ళారనుకోండి వెళితే ఎప్పుడైనా వెళితే తెలుస్తుంది కోల్ మైన్ లేకపోతే కేవో అడుగుకు వెళ్ళారనుకోండి అంతా చీకటిగా ఉంటుంది అప్పుడు ఈ మైండ్ లో పనిచేసే వాళ్ళకి హెడ్ ల్యాంప్ అవుతుంటుంది తల కట్టుకుంటాడు దీపం వాడు ఇటువైపు తిరిగాడు అనుకోండి ఇదంతా ప్రకాశిస్తుంది వెనకాలంతా చేకట్గా ఉంటాయి వాడు తల తిప్పాడు అనుకోండి ఇదంతా చేకటైపోతుంది అక్కడ ప్రకాశిస్తుంది కాబట్టి అక్కడ ప్రకాశింపజేసేది ఇది హెడ్ ల్యాంప్ ప్రకాశింపజేస్తుంది ఆ విధంగా కన్ను సకల రూపములను ప్రకాశింపజేస్తుంది చెవి సకల శబ్దములను ప్రకాశింపజేది కాబట్టి కన్ను చెవి ఇవి ఇవి దేవా కన్ను చెవి మనం చెప్పుకుంటాం ఉపలక్షణము అంటారు అదే లక్షణము కలిగినటువంటి ముక్కు నాలుక చర్మమును కూడా కలుపుకుంటూ ఉండాలి ఇవి దేవతలు చక్షుహూములైన ఇంద్రియములు ఈ దేవతము ఏనత్ ప్రకృతం ఆత్మతత్వం నాప్నువన్న ప్రాప్తవంతేనత్ అంటే ఈ అనర్థము అదే సరే ఇది ఆన్సర్ ఇంక ఇప్పుడు ఆన్సర్ చేయడం కూడా తీసేది మంచిది ఏనత్ ఈ అనర్థము ఈ ఆత్మతత్వము ఈ అంటే అర్థం ఏంటి ఏతత్ అంటే ప్రకృతం అనే అర్థం రాదు ఏనత్ అంటే ప్రకృతం అనే అర్థం వస్తుంది అన్వాదేశము అని నేను నిన్న అన్నాను తాపోయి నా వచ్చిందంటే అంతకుముందే మనం చర్చిస్తూ ఉన్నాము అని కాబట్టి భాష్యకారులు అది మనసులో పెట్టుకుని ఆయన ప్రకృతం మనం చర్చిస్తూ ఉన్నటువంటి ఈ ఆత్మతత్వమును నాప్వన్ నా ప్రాప్తవంత ఇంద్రియములు పొంద పొందుటలేదు ఇప్పుడు కూడా వేద మంత్రాల్లో పాస్టన్స్ ని ప్రజెంటెన్స్ కింద మార్చుకోవాలి అది హుడు సో నా ఆప్ను వన్ అంటే నా ఆప్నువంతి ఆప్నువన్ అంటే లంగ్ లంగ్ బహువచనం దాన్ని లంగ్ అంటే ప్యాస్టన్స్ దాన్ని లట్టు కింద మార్చుకోవాలి సాధారణంగా బహువాన్ ఉందనుకోండి భవతి మార్చుకోవాలి ఎక్కడైనా ఉంటే వేద మంత్రం అలాగే ఉంటుంది అది హుళు అది కాబట్టి ఎప్పుడో పొందలేకపోయాయని కాదు ఎప్పుడు కూడా పొందుట లేదు నాత్వన్ ఎందుకని పొందుట లేదు అంటే ఇప్పుడు ఇంద్రియముల కంటే మనస్సు వేగమైనది మనస్సుకు వేగం ఎక్కువ మనస్సు కంటే ఆత్మకు వేగం అందుకోసం ఆత్మ ఇంద్రియముల కంటే కూడా ముందు చేరేసుకుంటుంది నీవెక్కడ పట్టుకోగలిగిపోతే పట్టుకోలేదు పరుగుబంధంలో చూపిస్తున్నా పరుగుబం అంటే మెటఫాలికల్ రూపకము చేసేది ఓకే మనస్సు ఆ ఇంద్రియముల కంటే కూడా వేగము గలది అసలు ఈ మన మనసహ జీయ ఆ మనసో జవీయ ఓకే ఇంద్రియముల కంటే వేగము గలది మనస్సు మనస్సు కంటే అభిప్రాయం అసలు ఏమిటి ఇంద్రియముల కంటే వేగము గలది మనస్సు అనగానేమి మనోవ్యాపారం వ్యవహిత ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కన్ను చూస్తోంది అన్నప్పుడు వాస్తవంలో కన్ను చూస్తోంది అని మామూలుగా ఉన్నప్పటికీ చూసేది మనస్సే మనస్సు కన్ను ద్వారా చూస్తుంది చెవి వింటుంది అంటే మనస్సు చెవి ద్వారా వింటుంది ఇప్పుడు ఆ ఆత్మ చైతన్యం మనస్సు నందు ప్రతిఫలిస్తుంది ప్రతిఫలనం మనస్సులో ఉంటుంది మనస్సు ప్రకాశిస్తుంది మనస్సు ప్రకాశించటాన్ని బట్టి కన్ను ప్రకాశిస్తుంది మనస్సు ప్రకాశించటాన్ని బట్టి లేకపోతే మనస్సు మనస్సు ప్రకాశించుటను అనుసరించి చెవి ప్రకాశం వ్యవధానం ఉన్నది వ్యవధానం అంటే ఇంకొక స్టెప్ అదనంగా ఉన్నది ఆత్మ చైతన్యము వలన మనస్సు ప్రకాశిస్తుంది సాక్ష డైరెక్ట్గా వెరాజు కన్ను చెవి ప్రకాశించాలి అంటే మనస్సు ప్రకాశించి ఆ మనస్సు ప్రకాశమును అనుసరించి కన్ను చెవి ప్రకాశిస్తాయి కాబట్టి ఆత్మకి చెవికి కన్నుకి మధ్యలో మనస్సునే ఒక స్టెప్ ఎక్కువ ఉన్నది వెరాజు మనస్సుకి ఆ కూడా లేదు ఒక అడ్డు ఉన్నది సో మనోవ్యాపారం వ్యవహిత ఆత్మన ఆత్ర ఇప్పుడు మనస్సులో ఆత్మచైతన్య ప్రకాశము అనుభవానికి వస్తూ ఉంటుంది అది తెలివి కానీ మనస్సు కూడా వ్యవధానము ఉండబట్టి ఆత్మచైతన్య ప్రకాశములకు ఇంద్రియములకు మధ్యలో మనస్సు కూడా అదనంగా ఆటంకము లేక వ్యవధానం ఆటంకమేం వ్యవధానం కాదు వ్యవధానం అంటే ఒక స్టెప్ అదనపు మజిలి ఇంకొక అదనపు మజిలి ఉండడం బట్టి అంటే మనస్సు ప్రకాశించి ఇది ప్రకాశించాలి ఆ అదనపు స్టెప్ ఉండబట్టి ఆ మనము ఆ ఆత్మ ఆత్మచైతన్యము సాక్షాత్తు మనస్సులో ప్రకాశించినట్టుగా ఆత్మచైతన్యము ఇంద్రియములలో సాక్షాత్తు ప్రకాశిస్తుందని చెప్పడానికి కూడా వీలు లేదు అంటున్న తయారు మనోవ్యాపార వ్యవహరితవాత్ ఆత్మన ఆభాసమాత్రమే మన మనస్సు యొక్క వ్యాపారము అడ్డుగా మరొక స్టెప్ అదనముగా ఉండు అదనముగా ఉండుట వలన ఆత్మచైతన్యము యొక్క ప్రతిఫలనము కూడా సాక్షాత్వాత్మచైతన్యం అలా కాబట్టి ఆత్మచైతన్య ప్రతిఫలనము కూడా ఇంద్రియములకు విషయము అగుటలేదు దేవా నైవ విషయీభవతి ఓకే దీని వ్యవస్థ ఇప్పుడు సూర్యుడు ఉంటాడు సూర్యుడు భూమి యొక్క అట్మాస్ఫియర్ లో వాతావరణంలో ప్రతిఫలిస్తాడు ప్రతిఫలిస్తే దానికి పొగటి వెలుగు అనే ఒకటి తయారవుతుంది పొగటి వెలుగు అన్నది భూమి యొక్క వాతావరణంలో ఉండితే తప్ప దానికి సూర్యుడితో సంబంధం లేదు సాక్షాత్తు సూర్యుడు ఎందుకు ఉండేది అది భూమి యందు భూమి యొక్క వాతావరణంలో ప్రకటన అయితే పొగటి వెలుగుగా మారుతుంది ఆ పొగటి వెలుగునందు ఘటపటాభుడు ప్రకాశిస్తాయి ఇది వ్యవస్థ ఓకే ఇప్పుడు ఆ ఈ అదే విధంగా ఆత్మచైతన్యము అంటే సూర్యుడు ఎప్పుడు ఆత్మ చైతన్యాన్ని సూర్యుడితో పోలుస్తూ ఉంటారు ఏమంటే ఈ ఆత్మ చైతన్యము మనస్సునందు ప్రకాశిస్తుంది మామూలుగా నిద్రావస్థలో మనస్సు నిద్రపోతూ మనస్సు మూసుకుపోయింది తలుపు వేసేసి మనం పడుకున్నట్టుగా మనస్సు అనే తలుపు మూసేసి ఉంటుంది ఆత్మ చైతన్యము అనే సూర్యుడు ప్రకాశిస్తున్నా మనస్సు అనే తలుపు మూసుకుపోతుంది ఇది ఎలాగంటే సూర్యుడు ప్రకాశిస్తున్నా ఉన్నా భూమి వెనుదిరిగినట్టుగా మనస్సు నిద్రపోతుంది మనస్సు అనే తలుపు మూసుకుపోతుంది ఎప్పుడైతే భూమి మళ్లీ కరెక్ట్ పొజిషన్లోకి తిరుగుతుందో సూర్య ప్రకాశం వచ్చి వాతావరణంలో ప్రతిఫలించి పొగటి వెలుగుతాయారు ఆ పొగటి విలుగులో మనకి మొత్తాన్ని కనబడుతూ ఉంటాయి మంచి దృష్ట అంట అదేవిధంగా మనస్సు ఎప్పుడైతే నిద్ర మానేసి కొద్దిగా తలుపు తెరుచుకున్నట్టుగా మనస్సు తెరుచుకుంటుందో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండే ఆత్మచైతన్య ప్రకాశము మనస్సులో ప్రతిఫలిస్తుంది ఈ ప్రతిఫలన మనకు పేరు మీరు వినుంటారు అనమాట చిదాభాష ఏమంటే చిదాభాష అంటే చిట్టు యొక్క ప్రతిఫలనము చిదాభాష ఆత్మ కాదు ఆత్మ చిత్ సూర్య ప్రకాశం వేరు పొగటి వెలుగు వేరు అదేవిధంగా ఆత్మచైతన్య ప్రకాశం వేరు మనస్సులో ఆత్మచైతన్య ప్రకాశము యొక్క ఆభాష అంటే ప్రతిఫలనము వేరు ఈ చిదాభాష దానికో ప్రకాశం ఉంటుంది పొగటి వెలుగు వెలుగు అన్నట్టుగా చిదాభాష కూడా ప్రకాశరూపంగానే ఉంటున్నాయి దాని పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఈ చిదాభాషులో ఎలా ట్రాన్స్లేట్ చేయచ్చు అండి ఆఫ్ కోర్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మా అంటారు దాన్ని వెయికింగ్ కాన్షియస్నెస్ అంటారు చిదాభాష అంటే వెయికింగ్ కాన్షియస్నెస్ దీన్ని సంస్కృతంలో జాగ్రత్త చేతన అని అంటారు దీన్నే శ్రీకృష్ణుడు చేతనాధృతి అన్నప్పుడు చేతన అనే శబ్దానికి ఆ కూడా అర్థం చెప్పవచ్చు కానీ భాష్యకారులు అలా కాకుండా ఇంకో సో ఎనివే జాగ్రచ్చేతన అని మనం అనవచ్చు వెంక్ ఇన్ కాన్షియస్నెస్ ఇప్పుడు మీకు తెలివి వచ్చిందంటే వెంకింగ్ కాన్షియస్నెస్ ఆపరేషన్ ఆరంభమైంది అని అర్థం మీకు జీ జాగ్రత్త కలిగే అనుభవాలన్నీ కూడా ఆ వెంకింగ్ కాన్షియస్నెస్ లోనే ప్రకాశిస్తూ ఉంటాయి మనం చూసే పదార్థములన్నీ కూడా ఒకటి వెలుగులో ప్రకాశిస్తున్నాడో ఆ విధంగా ఓకే ఇప్పుడు పొగటి వెలుగులో ప్రకాశించే ఘటపటాది పదార్థములకు సూర్యుడికి మధ్యలో పొగటి వెలుగు అనే ఒక అదనపు స్టెప్ వ్యవధారము కదా అదేవిధంగా కన్ను చెవి మొదలైన ఇంద్రియములకు ఆత్మ చైతన్యానికి మధ్యలో చిదాభాష యొక్క వ్యవహారము కదా కాబట్టి చిదాభాష డైరెక్ట్ కాంటాక్ట్ విత్ చిత్ ఇంద్రియముడు వయా చి ఆత్మ ఆత్మ చాలా పూర్వముందుగల అంటే అర్థం ఏంటి ఇంద్రియ బాప్క బాప్ అంట ఇంద్రియములకు మనస్సు బాప్ అయితే మనస్సుకి కూడా బాప్ ఆత్మ అంటే ఇంద్రియములకు బాప్ అని ఆత్మ అది జవనాన్ మనసోపీ పూర్వమే అనే ధాతువు ఋషి ఈదంతం ఈ అన్నది ఈదంతం కాదు ఈదిత్ ఈ అన్నది ఋషు మిగులుతుంది ఈ ఋషుకి లంగ్ అర్షత్ అవుతుంది ఎందుకంటే ఈ ఇంద్రియములు పూర్వమే ఈ ఆత్మ వెళ్ళిపోయింది పూర్వమే ఉన్నది ఇది ఎలాగంటే పరుపంలో మనస్సు చంద్రుని దగ్గరికి వెళ్ళే ఆకాశం అప్పటికే ఉంది అక్కడ అప్పటికే ఉందంటే అర్థం పవిత్రం దీనికంటే ముందు వెళ్ళిపోయిందని అలా నిజానికి అర్థం ఏమిటంటే అప్పటికే ఉంది అంటే దీనికంటే వేగంగా పరిగెత్తి వెళ్ళిందని కాదు సర్వమును వ్యాపించి ఉన్నది కనుక అప్పటికే అక్కడే ఉన్నది సర్వ వ్యాపిత్వాన్ని ఆయుధంగా అందంగా చెప్పారు అదే అంటున్నారు ఆయన వ్యోమవద్ వ్యాపి ఆకాశము వలె సర్వమును వ్యాపించి ఉన్నది ఆత్మచైతన్యాన్ని అంచేత వ్యోమవద్ వ్యాపిత్వాత్ అంతకు ముందే ఈ ఆత్మ చైతన్యము అక్కడికి వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటంటే మీకు దీని దీని సారం అలా చెప్పవచ్చు అంటే ఆత్మ అనగా జ్ఞానము జ్ఞానం అంటే జ్ఞప్తి శుద్ధ చైతన్యం ఎరుక ఘటపటాది జ్ఞానం సో ఆత్మ శుద్ధ చైతన్యము జ్ఞప్తి ఇప్పుడు ఈ జ్ఞానము జ్ఞానరూపమైన ఆత్మకి ఇప్పుడు పంచదార అంటే స్వీటు వంచదారకి శనగపిండి కలిపి ఒక గుండ్రంగా చేస్తే ఏమి అవుతుంది లడ్డు అవుతుంది వంచదారకి శనగపిండి కలిపి ఇలా పంచగా చేస్తే అవుతుంది అప్పం అవుతుంది ఆ విధంగా హవడానికి పంచదారేది అదేవిధంగా ఆత్మ జ్ఞానస్వరూపము ఈ జ్ఞానస్వరూపమునందు ఆ జ్ఞానాన్ని విషయ జ్ఞానముగా మీరు తీర్చిదిద్దుకున్నారనుకోండి విషయ జ్ఞానము అంటే రూప జ్ఞానము జ్ఞానం అవడానికి జ్ఞానం దాన్ని మనశ్శుద్ధలో ప్రవేశపెట్టి కన్నులో ప్రవేశపెట్టి బయట ఉన్నటువంటి వస్తువులో ప్రవేశపెట్టి రూప జ్ఞానముగా తీర్చిదిద్దేారనుకోండి అప్పుడు దాని కన్ను అవుతుంది అదే కన్ను బంగారమే నెట్రస్ అవుతుంది తర్వాత ఈ విషయ జ్ఞానములన్నింటి యొక్క సమూహ సమాహారము అంటే ఒక ఈ విషయ జ్ఞానాలన్నీ కలిసి ఉంటాయి శ్రద్ధానము రూపజ్ఞానము గ్రంథజ్ఞానము ఇత్యాదిలన్నీ కలిసి ఉన్న సమాహారము అది సమాహార జ్ఞానము అని చెప్పచ్చు కాబట్టి ఆ శుద్ధమైన జ్ఞానము సర్వేంద్రియ విషయ సమాహార జ్ఞానంగా మీరు పెట్టుకుంటే దాని మనస్సు ఏమంటే తర్వాత ఈ దేహమునందు దేహము కనబడుతూ ఉంటుంది దేహము కనబడుతూ ఉంటుంది ఈ కనపడే దేహమునందు అజ్ఞానము చేత నేను అనే తాదాత్మ్యాన్ని వీడు కలిగి ఉన్నట్లయితే ఆ తాదాత్మ్యమునకే తాదాత్మ్యముతో తాదాత్మ్య రూపంగా ఉండే జ్ఞానం మళ్ళీ నేను అనేది కూడా జ్ఞానమే తాదాత్మ్య రూపంగా ఉండే జ్ఞానానికే అహంకారము అని పేరు ఎక్కడ ఏది ఉంటే అంతకు ముందే ఉంటుంది జ్ఞానం కన్ను రూప జ్ఞానము అనేప్పటికీ జ్ఞానం వచ్చి కూర్చున్నక్కడ మీరు మనస్సు నుంచి కన్నుకొచ్చి కన్ను నుంచి రూపానికి వచ్చి అప్పుడు జ్ఞానాన్ని అప్పటికి జ్ఞానం సిద్ధంగా ఉంది అక్కడ అది పూర్వ మనషత్ అంటే అర్థం ఇప్పుడు కెరట తరంగములు పుట్టినవినప్పటికి తరంగములు పుట్టేప్పటికి సిద్ధంగా ఏమి అక్కడ నీరు నీరు పుట్టిన తరంగములు ప్రవహిస్తూ బ్రేక్అవుతు బ్రేకర్స్ పుట్టే తరంగాల నుంచి బ్రేకర్స్ పుట్టే బ్రేకర్స్ పుట్టేపటికి నీరు ఉంది నుంచి సర్ఫ్ పుట్టింది అప్పటికి నీరు సిద్ధంగా ఉంది నీరు ఎప్పుడూ ఉంటుందా నీరు లేకుండా బ్రేకర్స్ ఉండవు సర్ఫ్ ఉండదు కెరటములో ఉండవు అలా ఇది పూర్వమర్షత పూర్వమేవత అంటే అభిప్రాయం వ్యోమవద్ వ్యాపిత్వా విషయములు ఇంద్రియములు మనస్సు ఈ సర్వమును కూడా ఆత్మ చైతన్యము వ్యాపించియే ఉంటుంది కాబట్టి మనస్సు మననం చేసేప్పటికీ అక్కడ ఆత్మ చైతన్యం రెడీగా సిద్ధంగా ఉంటుంది ఇంద్రియము ఇంద్రియ వ్యాపారము చేసేప్పటికీ ఆత్మ చైతన్యం సిద్ధంగా ఉంటుంది అదే అభిప్రాయం తద్ధావతోన్యాతి తిష్టది ఇంకో ప్యారడాక్స్ అదే వివరిస్తున్నారు కదా సర్వ్యాపీ తదాత్మతత్వం సర్వంసారధర్మవర్జితం నిరుపాధి అవిక్రియమే సత్క్రయ కామా కామ ఉంది కాబట్టి అంతవరకు చూద్దాము తదు ఆత్మతం సర్వ్యాపీ సర్వవ్యాపి అంటే సర్వ దేశవ్యాపీ సర్వకాల వ్యాపి సర్వ వస్తు వ్యాపి సర్వము వ్యాపించు ఇప్పుడు కూడా పదార్థము లేక వస్తువు అనేది దేశకాలముల నుంచి విడిపోయి మీకు లభ్యంగా ఉండదు అది దేశకాలములతో కలిసియే లభ్యమవుతుంది తప్ప దేశకాలముల నుంచి సెపరేట్ గా ఇండిపెండెంట్ గా లభ్యం కాదు అంటే దేశము కాలము వస్తువు మూడు కలిపి ఒక ప్యాకేజ్ అది మూడు కలిపే ఉంటాయి పొగలు రాత్రి ప్యాకేజీ పొగలు ఒక్కటి వేలు రాత్రి వేలు అలా ఉండదు అది దట్ మీట్ విద్ రైట్ ఎగ్జాంపుల్ సో ఇట్స్ ప్యాకేజీ కాబట్టి ఘటహ అన్నారనుకోండి ఘటహ అంటే అర్థము ఈ రూపము గలది అని ఆ రూపాన్ని మారుస్తే అది కాదు మళ్ళ ఈ రూపము గలది ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే ఈ రూపము గలది అని అంట అన్న మరి దేశభావన లేకుండా ఈ రూపము దేశపరిచ్ఛేదానికే రూపం అని పేరు కాబట్టి దేశపరి దేశాన్ని జోడించాలి దానికి దేశాన్ని జోడిస్తే కాలాన్ని జోడించాలి దేశాన్ని దేశము కాలము విడదీయ ఉంటుంది విడదీయలేరు కాలమును విడదీయలేరు కలిసే ఉంటాయి దేశ కాల కాంబినేషన్ రూపము శబ్దము శబ్దం అంటే ఈ కాలము నందు ఈ దేశమునందు రంగు కలిస్తేనే శబ్దం శబ్దం అంటే ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అంటే స్పేస్ లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ టైం లేకుండా ఫ్రీక్వెన్సీ ఏ ఉంటుంది కాబట్టి స్పేస్ టైమ్ తో కలిసే ఉంటాయి ఇంద్రియ జ్ఞానం అన్ని కూడా కాబట్టి సర్వవ్యాప్ మూడు కలిసి ఉంటాయి అచేతనే దానికి జగత్ పేరు జగత్ అంటే అక్కడ ఒక కూర్చుని ఉంది దానికి జగత్తని పేరు కాదు అక్కడ పదార్థముల సమాహారము సముదాయము దేశముందు కాలము నుండి పరిచ్ఛన్నమై ఉన్నది దేశ కాలములతో కలిసి ఉన్నది కాలము అంటే కలిగి దానికి కాలం అనే పేరు కూర్చున్న దాన్ని కాలం అని అనరు కాబట్టి సో ఎనివే దిస్ కాంబినేషన్ ఇట్స్ ఎ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అంతా కూడా వ్యాపించి ఆ ఆత్మతత్వము ఉండు అంటే ది ఎంటైర్ యూనివర్స్ విత్ ఇట్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ విత్ ద స్పేస్ అండ్ విత్ ద టైమ్ ఈ ఉయ్యాల్లో పిల్లాడు పడుకున్నట్టుగా ఈ జగత్ అంతా దేశ కాలములతో సహా ఆ చైతన్యం ముందు నీవిచ్చి మోనుగడను కలిగి ఉన్నది ఎక్కడి నుంచి పుట్టింది ఆ చైతన్యం నుంచి పుట్టింది మళ్ళీ దేంట్లో కలిసిపోతుంది ఆ చైతన్యంలోనే కలిసిపోతుంది ఆ చైతన్యమే నువ్వు తత్వమసి ఇది తత్వం దీన్ని ఇటు పీకి అటు పీకి ఈ కథలల్లే ఆ కథలల్లే మనం పురాణాలు తయారు చేశారు ముందు ఆరంభంలో బాగా ఉంటుంది పొగాన ఎందుకంటే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ స్వీట్లు తయారు చేసే పంచదారులు పట్టుకుని స్వీట్లు తయారు చేస్తే ప్రారంభంలో బాగానే ఉంటుంది అది కొంచెం తొండముదిరి ఊసర వెల్లి అయినట్టుగా ఆ స్వీట్లు ఎక్కువ తింటే వస్తాయి అలాగే ఈ కథలు ఎక్కువైపోతే అసలు తత్వం పోయి కథలు మీరు ఆ పురాణిక్ రిలిజియన్ అది ఒకసారి ఆ కాగితం ఒకసారి నా పేజీ నెంబర్ అయితే మళ్ళీ చూద్దాం ఒకసారి నేను మళ్ళీ చూస్తాను ఓకే ఎనివే కాబట్టి ఆ ఆత్మతత్వము సర్వం అయితే సర్వం వ్యాపి సర్వమును వ్యాపించి ఉంటుంది ఆ సర్వమును ఉండే ధర్మములు తీరుకుంటాయా మీరు సంసారం ఉంది ఈ ఆత్మతత్వము సంసారములంతి వ్యాపించియే ఉన్నది ఇప్పుడు సూర్యునే ప్రకాశము జగత్తునంత వ్యాపించి ఉన్నది జగత్తులో మంచి చెడు రెండు ఉన్నాయి ఈ మంచి చెడులు సూర్యునికి అన్వయిస్తాయా సూర్యునికి సంక్రమిస్తాయా సంక్రమించట్ ఈస్ ద బ్యూటీ ఇప్పుడు వాయువు ఉందనుకోండి దుర్గంధము గల దేశమునందు వాయువు దుర్గంధము అవుతుంది అంటే ఆ గంధము వాయువుకి సంక్రమిస్తుంది వాయువుకి గంధవహ అని పేరు గంధాన్ని మోసుకొచ్చి దాని పేరే వాయువు మంచి ఒక మంచి పూల చెట్టు నుంచి వచ్చింది అనుకోండి సుగంధాన్ని పట్టుకొస్తుంది మురికి నుంచి వచ్చింది అనుకోండి దుర్గంధాన్ని పట్టుకొస్తుంది అంటే గంధము వాయువుని పట్టుకుంటుంది గంధము నీటిని పట్టుకుంటున్నాయి గంధము సాలిడ్ పదార్థమును కూడా పట్టుకుంటుంది అంటే అర్థం ఏమిటి ఆపహ వాయు ఇవి ఇవి ద్రవ్యములు కనుక ఇవ్వేం చేస్తాయంటే సంగములు పొందుతాయి ఆయా స్థానములలో ఉండే లక్షణాలు వీటికి వస్తాయి కానీ ఆకాశానికి వస్తుందా రాదు ఆకాశానికి ఇప్పుడు కూడా ఆకాశాన్ని సపరేట్గా చూడడం అభ్యాసం చేయాలి ఇప్పుడు ఈ దృష్టాంతం చెప్పవచ్చు రెండు కుండలు ఉన్నాయి ఒక కుండలో గంగా సగం ఇంకో కుండలో కంట్రీ లిక్కర్ సగం ఏమంటే ఇప్పుడు గంగా కుండ పవిత్రం కంట్రీ లెక్కనున్న కుండ అపవిత్రము కుండ గంగాజలములో గంగా జలమున్న కుండలోని గాలి పవిత్రము కంట్రీ లెక్క ఉన్న కుండలోని గాలి అపవిత్రం ఓకే గంగాజలమున్న కుండలోని ఆకాశము కంట్రీ లెక్కలు ఉన్న కుండలోని ఆకాశము తేడా ఉంటుందా ఉండదు ఆకాశము అసంఘం ఏముండదు అలాగే గంగా జలం ఉన్న కుండలోని ప్రకాశము సగం ఉన్నాను కదా మిగిలిన సగం వెలుగుందనుకోండి ఏదో వెలుగు ఉంటుంది అలాగే కంట్రీ లెక్క ఉన్న కుండలోనే ప్రకాశము దాని పవిత్రత అపవిత్రత అనే ధర్మాలు ఉంటాయా ఉండవు ఆకాశమునందు ప్రకాశమునందు ఈ స సంసార ధర్మములు ఏవి ఆత్మ చైతన్యమునందు కూడా సంసార ధర్మములు ఏవి ఉండవు అంతటా ఆకాశం ప్రకాశం అంతటా ఉంటుంది కానీ సంసార ధర్మములు ఏవి కూడా ఆకాశమునందు ప్రకాశములందు ఉండనట్లే అదే దృష్టాంతం అదే విధముగా సర్వవ్యాపకమైనప్పటికీ ఆత్మతత్వమునందు సంసార ధర్మములు ఉండదు అసంగంగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపడితే మీకు సంసార దుఃఖం పోతున్నారు సంసారం ఏదో ఉంటూ లోకంలో ఇప్పుడు మీరు పద్మారావునగర్ రోడ్డు మీదకి వెళ్ళారు అనుకోండి వాళ్ళు ఎవరో వచ్చి చక్కగా చీపులు పెట్టి శుభ్రం చేస్తారు ఎంతో మనసుని చూడడానికే ఎంతో బాగుంటుంది వీళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారో మనం ఎంతో మీరు అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళు శుభ్రం చేసే ఉంటారు మళ్ళీ వీళ్ళు దాన్ని మురికి చేసేస్తూ అప్పటికప్పుడే ఒక ఐదు నిమిషాలు కూడా దాన్ని శుచిగా అట్టే పెట్టుకుందామనే పరిస్థితి లేకుండా వీళ్ళు మళ్ళీ అదే రోడ్డు మీద అలా పారేస్తారు ఆరు గంటల ముప్పై ఐదు అమ్మాయికి క్లీన్ చేసి అక్కడికి వెళ్ళే శివానందాశ్రమం దీనికి మన మిత్రులందరూ తీసుకెళ్లి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు మళ్ళీ ఛత్తపార శాఖ వస్తారు అది మీరు చూస్తారు వచ్చేవాడు చూసి ఇప్పుడు మీరు సంసారం ఉండేలా ఉంటుంది శుచి అశుచి రంగూ ఉంటాయి మంచి చెడు రంగు ఉంటాయి చూసి మీరేమనుకుంటారు మీరు డిస్టర్బ్ అవుతారు మీరు డిస్టర్బ్ అయ్యారంటే అర్థం మీరు ఆ సంగతం ఉండి జారిపోయినారు మీరు డిస్టర్బ్ కాలేదనుకోండి యూఆర్ డూయింగ్ గ్రేట్ ఆత్మస్వరూపము అసంగం అందుకే చిన్న దృష్టాంతం అలాగే జీవితంలో సుఖదు వస్తాయి వాటి ఎడల కూడా అసంగముగా నుండుట అసంగముగా నుండుటకు మీరు ఏం ప్రయత్నం చేయనక్కర్లేదు ఎందుకంటే చందనకు వృక్షము పరిమళముగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు పంచదార తీయ్యగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు సహజ స్వరూపం అదేవిధంగా అసంగముగా ఉండుట సహజము కానీ మన ప్రారంభం ఏంటంటే ఏది సహజమో అది అసహజమా అన్నట్లుగా మనం తీర్చిదిద్దుకున్నాము సంసారంతో సంఘాన్ని పెట్టుకుని పెట్టుకుని సహజమైన దానిని అసహజముగా మనం తీర్చిదిద్దుకుని ఆ సంసార బంధంలో మనం వింటాం అంచేత నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా చెప్తున్న ప్రయత్నం చేస్తున్నాను సంసార ధర్మములైనటువంటి సుఖ దుఃఖములు మంచి చెడులు స్వరూపము స్పృశించము అనే తప్ప అనే సత్యం తెలుసున్నవాడు సుఖ దుఃఖమును రెండింటిలోనూ నిర్భరంగా ఉంటాడు మంచి చెడులను రెండింటిని సమబుద్ధితో స్వీకరిస్తాడు అంటే మంచిని చేయడం మానేస్తాడని కాదు మంచినే చేస్తాడు ఇతరులందు మంచి చెడులను సమబుద్ధితో స్వీకరిస్తాడు ఎందుకంటే ఆత్మతత్వమునందు ఈ ధర్మం లేని ఉండదు అని తెలియట చేత ఈ అసంగత అనుభవానికి వస్తుంది తెలివి తెలుసుకోవడాన్ని బట్టే అనుభవానికి వస్తుంది తెలియకపోవడం చేతనే సంగము మనిషిని ఉంటుంది సంగమే బాధిస్తుంది ఇంకే బాధించేది ఏమో లేదు సంగమే అంతకంట బాధించేది ఏది ఎనివే కాబట్టి ఈ ఆత్మతత్వము సర్వవ్యాపకమే అయినప్పటికీ సకల సంసార ధర్మములు దాని ఎందుకు ఉండవు అంటే సంసార ధర్మములు అంటే ఏమిటి మంచి చెడులు సుఖ దుఃఖములు సరిపడుతున్నాయి ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు ద్వంద్వాల ఆ రెండు పెట్టుకుంటే సరిపడుతుంది శీతోష్ణాలు వెయ్యక్కర్లేదు మంచి జనులు సుఖ దుఃఖములు ఇత్యాది సంసార ధర్మములు ఉండవు కాబట్టి తన స్వరూపం ఏదైతే గలదో ఉపాధి లేని స్వరూపము ఉపాధి పెట్టేప్పటికీ ఆత్మస్వరూపం ముందు వికారము వచ్చినట్టుగా భాషిస్తుంది ఎలాగైతే కృష్ణన్ ఎర్రని పుష్పాన్ని పెట్టేపటికి అది ఎర్రగా విధంగా ఉపాధి మనస్సు యొక్క ఉపాధికి ఆత్మకి మీరు ముడి వేశారనుకోండి అప్పుడు మనస్సులో ఉండే సుఖ దుఃఖంలో ఆత్మ ఎన్నో ఉన్నవా అన్నట్టుగా భాషిస్తుండే జ్ఞానం కనుక మీరు ఉపాధులను పెట్టకుండగా అసలైన శిసలైన తనదైన ఉపాధులు లేని స్వరూపము చే ఆత్మతత్వము అసంగము అవిక్రీయమే వత్ అది అసంగముగానే ఉండును వికారములు లేనిదిగానే ఉండును ఆత్మ చైతన్యంలో వికారములే ఉండవు మీ ఎరువుకయ్యూ వికారములే ఉండవు వికారములు మనస్సులో వస్తుండే ఇప్పుడు ఎవడైనా తిట్టాడనుకోండి మనస్సులో వికారం వస్తుంది మీరు ఆ మనస్సును పట్టుకుంటే నా ఇందే వికారము కలదు అని దుఃఖపడాల్సి ఉంటుంది అలా కాకుండా మహాత్ములు ఉన్నారనుకోండి ఎవడైనా తిట్టారనుకోండి వాళ్ళ మనస్సులో వికారం కాదు ఎందుకంటే చిన్నోలు ఉంటారు ఎందుకంటే వాళ్ళ మనస్సుని మనస్సుతో మమేకము కారణం అలా చేతన స్వరూపుడుగా వెరీ ప్రాక్టికల్ ఎలాగంటే మీరు ఇప్పుడు ఎవరైనా మీతో పౌరుషంగా మాట్లాడారనుకోండి సపోజ్ యూఆర్ ఎలర్ట్ ఎప్పుడైతే ఎలర్ట్ దీంట్లో ఉన్న ప్రాక్టికల్ మీరు అభ్యాసం చేసి మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ప్రూవ్ చేయలేదు ఒక నైక్ యూ హెట్ ప్రూవ్ వస్తారు దాని యూఆర్ ఎలర్ట్ మీ మైండ్ సైలెంట్ గా ఉంటుంది మీరు ఎలర్ట్ గా మైండ్ సైలెంట్ గా ఉంటుంది అసలు ఎలర్ట్నెస్ ఆపోజిట్ ఏమిటి మైండ్ చలా చెదురుగా ఉండడమే మైండ్ డిస్ట్రాక్ట్ అవడమే పర ధ్యానం అంటారు తెలుగులో ఎలర్ట్ గా లేడం అర్థం మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోయింది రండి నాయుడు గారు వచ్చారు రెండు కూర్చోండి పదహారం చేశారా ఆయనకి పలహారం ఇచ్చేసి చేస్తే ఓకే అయితే క్లాస్ ఇంకొక పావు గంట సేపు ఉండండి కూర్చో మంచినీళ్ళు ఎవరికి అతిథులు మీరు సో కనుక ఇప్పుడు మనస్సు ఎలర్ట్ గా ఉందనుకోండి ఎలర్ట్ గా ఉన్న సారీ మీరు ఎలర్ట్ మనస్సు ఎలర్ట్ గా ఉండదు మీరు ఎలర్ట్ గా ఉండాలి మీ మనస్సు ఎలర్ట్ గా ఉందంటే మనస్సు మీరైపోయి సంకల్పాలు ఏం లేవని అర్థం ఎనివే మీరు అలర్ట్ గా ఉన్నారనుకోండి మనస్సు నిశ్చలంగా ఉంటుంది అప్పుడు మీరు యు ఆర్ నాట్ థింకింగ్ మనస్సు నిశ్చలంగా ఉంటుందంటే యు ఆర్ నాట్ థింకింగ్ బట్ యు ఆర్ నోయింగ్ యులర్ట్ యుర్ అవేర్ యు ఆర్ అవేర్ఫుల్ ఇప్పుడు ఎదుటివాడు అమర్యాదగా మాట్లాడాడు అనుకోండి యు ఆర్ అవేర్ఫుల్ ఇది తెలుస్తూ ఉంటుంది రియాక్ట్ అవడం ఎందుకంటే మనస్సు మనస్సు సైలెంట్గా ఉంటుందిగా అవేర్ఫుల్గా ఉంటే సైలెంట్గా ఉంటుంది మీరు రియాక్ట్ అవ్వరు మీరు అవేర్ఫుల్గా ఉంటారు రియాక్షన్ ఉండదు ఏ తెలుస్తూ ఉంటుంది వీడు తిరుగుతున్నాడు తెలుస్తూ ఉంటుంది ఆ తిట్టింది కరెక్ట్ తప్ప అంటే తప్ప తప్పనుకోండి తప్పని తెలుస్తుంది కరెక్ట్ అనుకున్నావు కదా అది తెలుస్తుంది ఇది కరెక్ట్ వీడు తిట్టే అంటే తిట్టినా కూడా కరెక్ట్గానే తిరుగుతున్నాడు తెలుస్తూ ఉంటుంది ఏ లో రియాక్షన్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవేర్ఫుల్నెస్ ఆ సావధానంగా ఉన్నట్లయితే ఆ చైతన్యం యొక్క శక్తి జ్ఞానశక్తి ఫుల్ గా ఉంటుంది మనస్సు యొక్క అధికారం ఉండదు అది అది దాని కాబట్టి ఏమవుతుంది మనం ఏం చేస్తాము ఆ చైతన్యము అవేర్ఫుల్నెస్ థింకింగ్ ఈ రెండింటికి ఉండే తేడాన్ని మనం తెలుసుకోలేక ఆ థింకింగే నేనని అనుకుని ఆ థింకింగ్ తోటి అవేర్ఫుల్నెస్ కలిసే ఉంటుంది ఎలా ఎప్పటికేను కాబట్టి ఆ మనస్సుతో మమేకమైపోతాను అంటే వెంటనే వీడు తిడుతున్నాడు అనగానే మనస్సులో వికారం పెట్టేస్తుంది వికారం ఎలా ఉంటుంది హర్త్ కోపము యాంగర్ రియాక్షన్ ఇవన్నీ ఉదయిస్తాయి ఈ వికారాలన్నీ వస్తాయి ఈ వికారాలన్నీ మనస్సులో వస్తాయి చైతన్యంలో రావు కాబట్టి మనస్సుతో మీరు హ్యాండిల్ చేస్తున్నారా చేతన్లతోటి హ్యాండిల్ చేస్తున్నారా మనస్సుతో హ్యాండిల్ చేస్తే మీ అంతా మీరు రియాక్షనరీగా ఉంటారు తీసుకుపోయినారా చైతన్యంతో హ్యాండిల్ చేస్తే మీరు సైలెంట్ గా ఉంటారు సైలెంట్గా ఉండడమే కాదు చిరునవ్వు కూడా సహజంగానే ఉంటుంది అతిథి వాడికి అర్థం అర్థం కాదు పైగా వాడు ఏమంటాడో తెలిసిన నేను తిట్టాను రా తిట్టినా వాడికి సిగ్గు లేదంటాడు చల్లం లేదంటే చరణ లేదని సిగ్గులే ఆ చరణం లేకపోవడానికి సిగ్గులేదుగా వారిని వ్యాఖ్యానం చేసుకుని సంతోషపడతారు అంతే తప్ప సో కాబట్టి వికారము ఎక్కడ ఉన్నది చూసుకోవాలి మనస్సునందు వికారము తప్ప చైతన్య వికారం ఉంది మీరు మనస్సుతోటి తలగాపులం అయిపోతే నా ఇండే అనే అనుభవం కలుగుతుంది విచ్ ఇస్ అన్ఫార్చునేట్ అదే సంసారము అనేది పేరు అలా కాకుండా మీరు సావధానంగా అవేర్ఫుల్ గా ఉంటే మీకు వికారంగా ఉండదు వెరీ బ్యూటిఫుల్ ప్రాక్టికల్ థింగ్ అంటే అంచేత నేను ఏమైనా మహాత్మని చెప్తారంటే యూ హెవలప్ డెప్త్ ఇన్ అవేర్నెస్ లో ఆ లోతుని మనం అనుభవానికి తెచ్చుకోవాలి అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి ఆత్మస్వరూపాన్ని మీరు మనస్సుతో కలగాకూలం చేసేస్తే అంటే సోపాధికము చేస్తే అది విక వికారములు కలదివలే అనుభవానికి వస్తుంది తప్ప దాన్ని నిరుపాధికంగా అట్టి పెట్టుకుంటే అంటే మనస్సును అలా పక్కన పెట్టగలిగితే అది అవిక్రీయమే వస్తుంది అవిక్రీయంగానే ఉంటుంది ఎట్టి వికారములు ఉంటుంది కానీ మీరు ఆ ఆ వివేకాన్ని నిలబెట్టుకోలేక కలగాపలమని చేశారనుకోండి అప్పుడు పరిస్థితి ఏమిటి ఉంటుంది సర్వాహ సంసారవిక్రుభవతివ అవరూపము ఎరిగిన వాళ్లకు నిరుపాధికముగా అవిక్రీయముగా అనుభవానికి వస్తూనే ఉంటూ కూడా దానికి భిన్నంగా మూఢులకు అవివేకినా మూఢానం మూఢ అంటే తిట్టు కాదండి ఒక రకంగా మూర్ఖ అంటే ఒక సంస్కృతంలో అంటే మూర్ఖుడు అండి వాళ్ళని ఊరుకుంటారు ఇంకేం చేస్తారు అంతకంటే పెద్ద అంటే ఒక రకంగా తిట్టే మూఢుడు అంటే తిట్టు కూడా కాదు ఉన్న పరిస్థితిని చెప్పడం మూఢో గర్భ అని ప్రయోగం ఉన్నది మూఢో గర్భ అంటే ఆ ప్రసవం అవటం లేదు ఆ గర్భము గర్భము అడ్డు అడ్డుగొడిపోయింది మూఢ అంటే స్టక్ అని అర్థం ఇంగ్లీష్ లో స్టక్ అయిపోయేటట్టు సో మూఢ శబ్దానికి అర్థం అవుతుంది సంసారంలో స్టక్ అయి ఉన్నాడు ఇరుక్కుపోయినాడు మూఢనా ఎందుకలా ఇరుక్కుపోయాడు సంసారంలో అవివేకినా మూఢనా వివేక జ్ఞానం లేకపోవడం చేత అంటే ఆత్మ ఆ చిటికి మనస్సుకి కూడిన మనస్సు ఏ వికారములు లేని ఏ రూప అవేర్నెస్ ఈ రెండింటికి వివేకం లేదు వివేకం లేకపోయేటికి కలగాపలకం చేసి కూర్చుంటాడు కూర్చునేప్పటికీ మూఢ హీఈ్ స్టక్ కొంతమంది అలా స్టక్ వాడిని కళలు ఒక కళలు అక్కడి నుంచి ఇప్పుడు ఈ బురదలో కారు టైర్ స్టక్ అయింది అంటారు దాన్ని మూఢహ బురదలో చిక్కుకుపోయింది కారు టైర్ దాన్ని ఏం చేయాలి ఏదో కిక్స్ తర్వాత దానికి ఒక జట్ ఒక టిస్టేకా అనేది బయటపడదు అలాగే జనులు స్టక్ ఉంటారు కర్మలలో స్టక్ ఉంటారు వాడు కర్మలోనే ఉంటాడు కర్మ చేసేస్తారు కర్మ చేసిన వెంటనే టైం వెయిటింగ్ ఏముంటుందో తెలుసుకోండి ఫుడ్ వెయిటింగ్లో ఉంటుంది కర్మ మీరు కర్మ ఎలా అబడేట్టుగా ఉంటుంది తెలియదు కాదు మనం కుర్చీలో కూర్చుని బాధాలు చెప్పే వాళ్ళకి మనకి తెలిసి మనకి తెలియదు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతో ఫిజికల్ ఎఫర్ట్ చుట్టూండే వాళ్ళు అదంతా చేసి పూజ అది పూర్తి చేసే సిద్ధంగా ఏముంటుంది ఫుడ్ ఫుడ్ తినేస్తాడు కర్మ చేసేవాడు ఫుడ్ మోస్ట్ అన్సైంటిఫిక్ గా హెవీగా తినేస్తాడు తినేసి వెంటనే ఏం చేస్తాడు నిద్ర అంటే అది జడావస్థ ఇప్పుడు తిండి జడము జడ జడ ప్రయ తమో నిద్ర తమో కర్మ రజోగుణం రజోగుణం నుంచి తమో గుణంలోకి వెళ్తాడు స్టక్ ఏమంట అలాగే భోగములలో స్టక్ ధనం వ్యామోహం డబ్బుని సంపాదించడమే పదిగా పెట్టుకునే ఈజ్ స్టక్ ద అంటే ఇలాగే ఉంటారు సంవసార్లు ఆ వివేకము ఉండదు ఒక కొంతమందికి దుఃఖం ఉంటుంది ఏదో దుఃఖం ఉంటుంది దాంతో స్టక్ అయి ఉంటుంది దానికి బయటపడలేదు ఆ దుఃఖాన్ని అనుసరిస్తూ ఉంటుంది కొంతమందికి ద్వేషము కోపము ఇలాంటివివో పెట్టుకుంటారు దాంతో స్టక్ అయి ఉంటుంది దానికి సంసారంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక అంశంలో అలా స్టక్ అయి ఉంటారు వీళ్ళకి అలా వీళ్ళ మూఢులు ఈ మూఢత్వం ఎక్కడి నుంచి వచ్చింది అవివేకం చేతనం అంటే తేడా ఆత్మ చైతన్యము ఎరుక మనస్సు ఆత్మ దేహము వీటికి ఉండేటువంటి వివేక జ్ఞానము లేకపోవడం చేత వాళ్ళు మూఢులే ఉంటారు అటువంటి మూఢులకి ఏమనిపిస్తుందంటే ఆత్మ ఉపాధి కృతా సర్వాహ సంసార విక్రియా అనుభవతి వా అని అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ ఏమనిపిస్తుంది అంటే ఈ ఉపాధిని బట్టి వచ్చేటువంటి వికారములు వికారములు అంటే మార్పులు చేర్పులను వికారములు అంటారు ఈ సంసారంలో ఉండే వికారములు ఉపాధిని బట్టి వస్తాయి ఏమొస్తాయి ఉపాధిని బట్టి ఇప్పుడు దేహం ఉందనుకోండి దేహ ఉపాధిని బట్టి రోగము ఆరోగ్యము అనే రెండు వికారాలు వస్తాయి ఆరోగ్యం ఉన్నది ఆరోగ్యం అలా ఉండదు అది పోయి రోగం వస్తుంది కానీ రోగమైనా అలా ఉంటుందా అది ఉండదు అది ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం రోగం పోయి ఆరోగ్యము ఇది దేహాన్ని బట్టి వికారములు దేహాన్ని బట్టి వయస్సు పెద్ద వృద్ధాప్యము ముసలిధనము ఇత్యాది వికారములు దేహ దేహానికి ఈ దేహానికి వచ్చే వికారములన్నీ కూడా వీడు ఆత్మకే వచ్చాయనుకుంటాడు వాడి ఆత్మ క్షోభిస్తూ ఉండేటాడు పెద్ద పాండిత్యం ఆత్మ ఏమిటి ఏమిటి పోబట్టే ఏమిటండి మంచం పట్టేసిందండి ఆత్మ అంటాడు దేహం మంచు కానీ దానిని ఆత్మగా అట్టగడతారు సరే వాడి పుణ్య ఆత్మ అండి పాప ఆత్మ అంట అంటే బుద్ధి చెంద ఉండేటువంటి పుణ్యపాపములను వివేకం లేకపోవడం చేత ఆత్మగా అంటకట్టేస్తారు ఇంకా మనం సులభ ఆత్మ గంటకడతాడని వేరే చెప్పనారా మనస్సులో సుఖ దుఃఖాలు ఉంటాయి మనస్సు ఎప్పుడు సుఖ దుఃఖాలతో ఉంటుంది ఏదో సుఖమో ఏదో దుఃఖం అలా పోతూ ఉంటుంది మనస్సు రోజంతా ఒక రోజులో యాభై సార్లు సుఖము డెబ్భై సార్లు దుఃఖం ఉంటుంది మనస్సు ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు మీరు టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి రెండు గంటలు మ్యాచ్ ఉంటుంది మీరు ఫ్యాను ఎవడి పక్షాన మీరు ఉంటారు వీడి పాయింట్ ఎగ్గినప్పుడు అలా మీరు సుఖం వీడి పాయింట్ పోయినప్పుడు అలా దుఃఖం ఒకటి రెండు గంటల్లో ఎన్ని సార్లు సుఖం ఉంటుంది ఎన్ని సార్లు దుఃఖం ఉంటుంది ఈ క్రికెట్ మ్యాచ్ లో అలాగే ఉంటుంది రోజంతా చూసి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఆఖంగా ఏమవుతుంది ఓ వంద సుఖం నూట యాభై దుఃఖం ఫైనల్ గా సుఖం దుఃఖం అంటే అలాగే పోతూ ఉంటుంది ఆ విక మనస్సుతో వికారణం మనస్సుతో వివేకము లేని వాడికి వాటి బతుకంతా కూడా ఈ సుఖ దుఃఖముల ప్రవాహంలో కుట్టుతూ ఉంటాడు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే అవివేకులైన మూఢులు ఏమనుకుంటారంటే ఆత్మ ఈ సంసార ధర్మములన్నిటినీ పొందుతోంది సంసారములందరూ వికారములన్నిటినీ తానే పొందుతోంది అని అని భ్రమపడతారు ఆ వాళ్ళు భావిస్తారు అదొక అదొక సమస్య ఈ అవివేకులైన మూఢులకు వివేకం ఎప్పుడైతే లేకపోయిందో అప్పుడు ఇంకొక పెద్ద సమస్య వదిస్తుంది ఆ సమస్య ఏమిటంటే ఒకడి ఎందు వాడు ఆత్మకి మనస్సుకి దేహానికి వివేకం ఉండదు ఒకడు ఎందు మనస్సులో సుఖం ఉంటుంది కాబట్టి ఆత్మే సుఖము కలది అనుకుంటాడు ఇంకొకటి ఎందు మనస్సులో దుఃఖం ఉంటుంది కాబట్టి ఆత్మ దుఃఖము కాబట్టి ఈ ఆత్మ వేరు ఎలా చెప్పగలుగుతాం చూడండి ఈ ఆత్మ సుఖిస్తున్న ఆత్మ ఆ ఆత్మ దుఃఖిస్తున్న ఆత్మ సుఖిస్తున్న ఆత్మ దుఃఖిస్తున్న ఆత్మ ఒకటే ఎలా అవుతుంది ఇప్పుడు డబ్బు ఉన్నవాడే ఆత్మాను డబ్బు లేనివాడే ఆత్మ ఒకటే ఎలా అవుతుంది అంత డబ్బు ఉంటూ ఉంటే డబ్బు ఉన్నవాడే ఆత్మాను బిల్ గేట్స్ ఆత్మాను ముష్టివాడే ఆత్మా ఒకటే ఎలా అవుతుంది కాబట్టి ఎందుకంటే వివేకం ఉండదు కదా వీడికి దేహం వేరు మనస్సు వేరు ఆత్మ వేరు అనే తేడా తెలియకపోవడం చేత వీడికి అవి మూఢులకి ఏమనిపిస్తుంది అంటే ప్రతి దేహం ప్రతి దేహం అంటే దేహం దేహం ప్రతి ప్రతి దేహం ప్రతి ఒక్క దేహమును గురించి అనేకమివచ ప్రత్యవ భాష ఆత్మ అనేకమా అన్నట్లు భాషిస్తూ ఉంటుంది కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే అవివేకులైన మూఢులకు ఈ ఆత్మస్వరూపము రెండు రకాలుగా కనపడుతుంది ఒకటి సంసార ధర్మములనన్నిటినీ తన కలిగి ఉన్నదా అన్నట్లుగా కనపడుతుంది దేహం దేహానికి ఆత్మ మారిపోయిందా అన్నట్లుగా కూడా వీళ్ళకి భాషిస్తూ ఉంటుంది అవివేకులైన మూఢలు అలా ఉంటాయి ఇప్పుడు ఓ ఫ్యాను గర గరా గరా అని తిరుగుతాం ఇంకో ఫ్యాను స్మూత్ గా తిరుగుతాం గాలి బాగా వేస్తాం ఈ గర గర దగ్గర కూర్చొని ఫ్యాన్ వాడి కింద కూర్చున్నాడు వీడికి సౌండే తప్ప గాలి లేదు ఇంకో వాడికి సౌండ్ లేకుండా స్మూత్ గా గాలి తగ్గుతాం వీడిని ఒకడు చూస్తున్నాడు దీన్ని ఈ పరిస్థితిని చూసి వీడు అంటాడు ఈ ఎలక్ట్రిసిటీ యూస్లెస్ ఎలక్ట్రిసిటీ ఇది ఆ ఎలక్ట్రిసిటీ చాలా అందమైన ఎలక్ట్రిసిటీ అంటాడు వాడిని ఏమన్నారు మనం అవివేకి అన్నారు ఎలక్ట్రిసిటీలో తేడా ఏమి ఉండదు తేడా గ్యాడ్జెట్ లోనే ఉంటుంది ఉపాధిలో తేడా ఉంటుంది తప్ప కానీ చూడండి అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ చూడండి మీరు స్విచ్ వేస్తే చూడండి ఎంత సౌందో అలా అనిపిస్తుంది రాబోది నిజానికి వాస్తవంలో ఎలక్ట్రిసిటీ ఎందు ఈ ఆ దోషము అనే వికారంలో ఏమీ ఉండవు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అవివేక జ్ఞానము కదవాడు కానీ లోకంలో అవివేకుడైన మూఢులు ఆ విధంగానే భావిస్తూ ఇతద అనే ఈ విషయము ఈ మంత్రము చెప్తా ఉంది ఇది అవతారిక నాలుగో వాక్యానికి అవతారిక సో తద్ధావతో అత్యధిక అన్నదానికి అవతారిక ఈ అవతారిక అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అన్యాన్న బహువచనం కూడా వస్తుంది కాబట్టి ఈ బహువచనం ఎక్కడికి ఆత్మ ఒక్కటే అంటే అవివేకులైన మూఢుల దృష్టిలో బహువచనము ఉండు నిజానికి పాణి వ్యాకరణానికి ముందు శాకటాయన వ్యాకరణము ఇంద్ర వ్యాకరణము ఇలాంటి అనేక వ్యాకరణాలు ఉండేవి ఆ వ్యాకరణాలలో ఆత్మ శబ్దం నిత్య ఏకవచనా ఉండేది ఆత్మ హే ఆత్మన్ ఆత్మానం ఆత్మ ఆత్మనే ఆత్మన ఆత్మన ఆత్మని నిత్య ఏకవచనం పాండిని గారు వచ్చేప్పటికీ ద్వైతవాదాలు కూడా వచ్చి ఆత్మయందు బహుత్వాన్ని వాళ్ళు ప్రస్తావించిన మొదలుపెట్టారు సరే భాషకు వ్యాఖ్యానం చేసేవాడు కనుక ఆయన ఆయన ఏం చేశాడంటే ఆత్మ శబ్దానికి త్రివచనాన్ని బహువచనాన్ని చూపించాడు మజ్బూర్ హోక అంటే అసలు పరిస్థితికి తల వొగ్గి లేకపోతే పూర్వ వ్యాకరణాల్లో ఆత్మయందు ఆత్మను శబ్దం అసలు బహువచన శబ్దమే ఉండేది కాబట్టి అనేకమన్నట్టుగా కనబడుతోంది అనే విషయాన్ని భాష్య మంత్రము చెప్తోంది ఏమిటి తావత అన్యాన్ అత్యేతి తిష్ట భాష్యం త్రుత అన్ ఆత్మవిలక్షణాన్ అతీత్యోవా పడస్ సో ఈ ఆత్మ ఉన్నదే తత్ అన్యాన్ ధావత అత్యేతి తత్ ధావత అన్యాన్ అత్యేతి పరిగెత్తుచున్న ఇతరములను దాటి పెడిపోతుంది ఇప్పుడు పరిగెత్తుచున్న ఇతరములు అంటే ఏమిటి ఇతరములు అన్యములు అంటే ఆత్మ కంటే విలక్షణమైనవి అవి ఆత్మ విలక్షణములైన వాటిని అన్యాన్న అవి ఏమిటవి మనస్సు వాక్కు ఇంద్రియములు మొదలైనవి వీటినన్నిటినీ పరిగెత్తి ముందుకు వెళ్ళిపోతుంది అంటే సర్వవ్యాపకము కనుక వాటినన్నిటినీ ఆ వాటిని అన్నిటికంటే ముందు ఉన్నది ఇది మనం చూసాం వాటిగా అందదు అని అర్థం ఇప్పుడు మనస్సుతో మీరు ఆత్మని పట్టుకోవాలనుకుంటే పట్టుకోలేదు మనస్సు ఎందుకంటే మనస్సు కంటే కూడా ముందుగా మనస్సు పరిగెడుతోంది పట్టుకున్నాం ఆత్మని ధావత పరిగెడుతున్న మనస్సుని దాటేసి ఆత్మ వెళ్ళిపోయింది అంటే మనస్సు పరిగెత్తి కూడా ఆత్మని పట్టుకోలేకపోయింది దీన్ని తైత్రీయంలో బాగా చెప్పాడు ఎదో వాచో నిలక్తుంటే అప్రాప్తి మనసా సహ ఓ మహాత్మని ఎలా అందించాడు వాచహాంతి శబ్దముడు శబ్దములన్నీ ఓ సమావేశం చేశాయి డిక్షనరీలో ఓ పెద్ద హాల్ ఒకటి అద్దెకి తీసుకుని పెద్ద సమావేశాన్ని చేశాను చేసి మనం అందరం కలిసి ఈ ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి అని నిశ్చయానికి వచ్చాయి అని ఒక తీర్మానం పాస్ చేశాను పాస్ చేసినప్పుడు అక్కడ వాళ్ళలో ఉండే ఓ పెద్ద శబ్దం ఓ పెద్ద వయస్సు శబ్దం చెప్పింది సరే మీ మీ ఉత్సాహాన్ని నేను మనకి తోడుగా మనస్సును కూడా తీసుకువెళ్తే బాగుంటుంది చెప్పలేము ఉపయోగపడుతుంది అది అవి సలహా ఇచ్చాయి సలహా ఇస్తే ఈ శబ్దంలో అన్నీ కలిసి మనస్సును మృతిములాడి మనస్సును కూడా తీసుకెళ్లి మనస్సును కూడా కలుపుకుని ఆత్మస్వరూపాన్ని పట్టుకుందామని పరిగెత్తే పరిగెత్తి కూడా చేరుకోలేకపోయాయి ఓకే ఎదుగు చేరుకోలేక ఏం చేశాయి పైకి ఎగిరాయి ఆత్మని అక్కడ ఎగరడం ఎక్కడ పరిగెత్తడం అక్కడ ఎగరడం ఎత్తుంది ఆత్మస్వరూపం పట్టేసుకుందాం అని ఎగిరాయి ఎగిరి మనస్సును కూడా కలుపుకుని ఎగిరాయి ఇంకొంచెం బాయ్ బాయన్సీ బాగా వస్తుంది బాగా ఎగరగలుగుతాం అని ఎగిరాయి ఎగిరి ఆత్మస్వరూపాన్ని చేరుకోలేక మళ్ళీ వెనక్కి పడ్డాయి అని అలా వర్ణించారు ఎో నివర్త అప్రాప్త్య మనస సహా ఇక్కడ ఏమంటున్నారు మనస్సు వాక్కు ఇంద్రియములు ఇవి ఆత్మస్వరూపాన్ని పట్టేసుకున్నాయని పలుగు పొందించుకున్నాయి పరుగెత్తి పరిగెత్తి కూడా వాటికంటే ముందే ఆత్మస్వరూపం వెళ్ళిపోయింది అది కదా ఓకే అత్యేతి అతీత్య గచ్చతి ఇవా ఏముండే అయితే ఇవా అని మంత్రంలో లేదు కదా మీరు ఇవాని ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు తద్ధావతో జ్ఞానత్యేతి అని ఇవాని మీరు ఎందుకు పెడుతున్నారు అత్యయి అతీత్య మన ఆపేయొద్దా ఇవాని ఎందుకు పెడుతున్నారు ఇవా పెట్టుకోవాలి అది అత్యతి ఇవా ఎందుకో తెలుసునా ఇవాట్టుకోకపోతే పక్కనే తిష్టతూ కదలకుండానే వాడు అన్నింటినీ దాటేసి వెళ్ళిపోతుంది అర్థం కదలకుండా దాటేసి ఎలా వెళ్ళిపోతుంది కాబట్టి దాని అర్థం అంటే కదలకుండానే దాటేసి వెళ్ళిపోతుందా అన్నట్లు ఉన్నది అని యువ పెట్టుకోవాలి ఆ యువ యొక్క అర్థాన్ని శృతి స్వయంగా తిష్టత అనే పదం చేత నిరూపించింది తిష్టత అంటే వర్తమాన కాలం అది మీరు మర్చిపోకూడదు తిష్టత అంటే వర్తమాన కాలం అట్ తిష్టత కూడా వర్తమాన కాలమే శత్రుప్ అంటే కదలకుండా ఉంటూ ఉన్నది అని అర్థం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అలా కనపడుతుంది ఆ శత్రు ప్రత్యయం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నట్టుగా కనపడదు అలా కనపడాలి ఇంకేతం నేను తెలుగు పుస్తకాల్లో రాసేపుడు ఏదైనా అనువాద గ్రంథంలో రాసేప్పుడు అలాగే రాస్తాను శత్రు ప్రత్యయాన్ని శత్రు ప్రత్యయం రాస్తాను సో ఏదో ఎక్కడ అమృషాత్ ఉపరిగెత్తాను అంచమాన శానచ్చని కాబట్టి వెళ్ళు చున్నదయ్య అని అర్థం అంటారు ఆ రకంగా సో కనుక అది కదలకుండా ఉంటూ ఉండే తిష్టత దాటి వెళ్ళిపోతుంది అన్నప్పుడు అతిష్టత అనే బలాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి మనం ఇవా అన్నది పెట్టుకోవాలి అంటే స్వయం అవిక్రీయత్ అంటే కదలకుండా ఉన్నది కదలకుండా ఉన్నది అంటే అర్థం తాను ఎటువంటి వికారము చెందకుండానే ఉన్నది అనర్థం తో నేను ఈ మా నాయుడి గారిని ఆహ్వానించడం కోసం రావక్కర్లేదండి అని అన్నాను నేను ఇక ఆయన సెక్రటరీ గారు ఆహ్వానించాలని